కీర్తన నాలుగు వందల ఎనభై తొమ్మిది అట్టివేళగలగ నీదది ఓ వివేకము మట్టుపడితే శాంతము మరి ఎలా జడదులు వొంగినట్టు సందడించు ఇంద్రియములు వడలిలో జీవుకి ఒక్కొక్క వేళ బడబాగ్ని రేగినట్టు పైకొని ముంగోపము ఉడికించు మనసెల్ల ఒక్కొక్క వేళ అరయ కొండ ఎత్తినట్టు వేగవు సంసారము ఊరక కలిమిలేములొక్కొక్క వేళ మేరలేని చీకటి ఏమించును దుఃఖములల్లా ఊరట లేని కర్మికి ఒక్కొక్క వేళ పెనుగాలి వీచినట్టు పెక్కు కోరికలు ముంచు వనర అజ్ఞానికి ఒక్కొక్క వేళ ఎనయ్య శ్రీ వెంకటేశు దాసుడైనా దాకా ఉనికి పాయ ఇన్నియుక్క వేళా.